ఒక దృష్టి స్థూల దృష్టి అంటారు అంటే ఇంకా లోతులన్నీ పరిశీలించకుండా అయిపోయి మాటలు కాబట్టి మనస్సు స్వతంత్రము అంటే నా ఇష్టం ఫ్రీడమ్ వాట్ ఈస్ ఫ్రీడమ్ వాట్ ఎవర్ ఐ సే ఐ వాంట్ సే ఐ సే వాట్ ఎవర్ ఐ వాంట్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు థింక్ ఐ థింక్ ది ఫ్రీడమ్ సో కాబట్టి మా మనస్సు స్వతంత్రంగా ఉన్నది అంటే అర్థం ఇట్ హెస్ గెట్స్ ఇట్స్ సోన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ అంటే మనస్సుని ప్రేరేపించి ఇది ఏదో ఇంకొకటి ఉంది అది ఏమిటి అనే ప్రశ్న అక్కర్లేదు ఆ ప్రశ్న యుక్తియుక్తము కాదు ఎందుకంటే మనస్సు పరతంత్రమైతే దేని అధీనమై ఉన్నది అనే ప్రశ్న యుక్తంగా ఉంటుంది తప్ప మనస్సు స్వతంత్రమైనప్పుడు అది దేనికి లోబడి పని చేస్తోంది అనే ప్రశ్నయే పొసగదు అన్నట్లయితే దాని మీద సిద్ధాంతం ఇది ఉచియటే స్వతంత్రం మన ప్రవృత్తి నివృత్తి విషయ సత్ తి అనిష్ట చింతనం ఇప్పుడు మనస్సు స్వతంత్రము అనే మాట తెలివి తక్కువ మాట ఎందుకంటే మనస్సు స్వతంత్రమే మనిషి దుఃఖాన్ని పొందనే పొందడు ఎందుకంటే దుఃఖం ఎలా కలుగుతుంది దుఃఖం కలుగుతుంది మీకు ఏది అభీష్టము కాదో దానిని దానిని గురించి చింటిల్లి మీరు దుఃఖాన్ని పొందుతూ ఉంటారు దాని వ్యవస్థది కాబట్టి మనహా ఏవ దుఃఖం వచ్చినా మనస్సు నుంచి వస్తుంది సుఖం వచ్చినా మనస్సు నుంచి వస్తుంది అది కూడా ఎలా వస్తుంది సుఖము కలిగే సంకల్పములను సంకల్పించి మనస్సు సుఖాన్ని పొందుతుంది దుఃఖము కలిగే సంకల్పములను సంకల్పించి మనస్సు దుఃఖాన్ని పొందుతుంది మనస్సు స్వతంత్రమైనట్లయితే తనకు తానుగా దుఃఖం కలిగే సంకల్పాలని సంకల్పించి దుఃఖపడ్డం అనేది ఎందుకుంటుంది ఉండదు కదా కాబట్టి ప్రవృత్తి ఎందు కాని నివృత్తి ఎందు కాని ఇప్పుడు మీకు ఏదైనా ఒకదాని సంకల్పిస్తే మీ మనస్సు చెడిపోతుంది కాబట్టి మనస్సు ఏం చేస్తుంది దీన్ని సంకల్పిస్తే నేను చెడిపోతున్నాను కాబట్టి దీనిని నేను సంకల్పించను దానిని నివృత్తి అంటారు అలాంటి ఫ్రీడమ్ మనస్సుకుందా మరి లేదు ఎందుకంటే దేనిని సంకల్పిస్తే దుఃఖం కలుగుతుందో తెలిసి కూడా దానినే మనస్సు సంకల్పించి దుఃఖిస్తూ ఉంటుంది అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది మనస్సుకి స్వాతంత్ర్యము లేదు అలాగే ప్రవృత్తి విషయంలో కూడా మనస్సు దేని ఎడల ప్రవర్తిస్తుంది అంటే దేనిని సంకల్పిస్తుంది అనేది మనస్సు అధీనంలో లేదు అది కాబట్టి మనస్సు అనేది గాలిలో ఎగిరే కాగితం అది తాను తను ఏ దిశలో కావలిస్తే ఆ దిశలో ఎగరడానికి దానికి స్వాతంత్ర్యం గలదు అని మీరు అనుకుంటే అది పొరపాటు దానికి అలాంటి స్వాతంత్ర్యం లేదు ఆ గాలి ఎట్టు చూస్తే అటుపోతుంది సో కబీర్దాస్ పాట ఉంటుంది పత్తర్ పత్తర్ పత్తరు కాదు పత్ర అంటే ఆకు ఆ చెట్టు నుంచి కింద పడి జారింది ఎండుటాకు చెట్టు నుంచి ఎండుటాకు ఊడింది అది ఎక్కడ పడుతుందండి ఏం చెప్తారు ఎక్కడో పడుతుంది అలాగే ఈ హంస ఉడిజాయ హంస అకేల ఈ చెట్టు మించి ఈ సంసారం అనే చెట్టు ఈ చెట్టు మించే ఎగిరిపోతుంది ఈ హంస అకేల ఒక్కటిగా ఎగిరిపోతుంది తోడు బాయే ఉండదు ఈ హంస వెళ్ళి ఎక్కడ పడుతుందంటే ఊడిపోయి ఎక్కడ ఎలా చెప్పడమో ఇది కూడా అలాగే అది ఒకట ఎనీవే ద పాయింట్ ఈజ్ మనస్సుకి ప్రవృత్తి ఎందు కానీ మువృత్తి ఎందు కానీ స్వాతంత్ర్యము ఉండనే ఉండదు అది దేని చేత ప్రేరితమై పనిచేస్తోంది ప్రశ్న లాంటి పెట్టి స్వతంత్రము కాదు మనస్సే స్వతంత్రమైతే నా ఉంటుందా ఇప్పుడు రాత్రి నిద్రపట్టట్లేదు అనుకోండి ఎందువల్ల నిద్రపట్టట్లేదు మనస్సుని స్విచ్ ఆఫ్ చేయటం కుదరట్లేదు కనుక మనస్సును స్విచ్ ఆఫ్ చేయగలిగే మెకానిజం మన దగ్గర ఉన్నట్లయితే నిద్రపట్టకపోవడం అనే సమస్య ఎందుకు వస్తుంది అలా దీపం స్విచ్ ఆఫ్ చేసే మనస్సుని స్విచ్ ఆఫ్ చేసి కొడుకునేట మరి పొద్దున లేచిన మనసుని మనస్సును ఆన్ చేసుకుని దీపం ఆన్ చేసుకో మనస్సును యూ కెనాట్ స్విచ్ ఇటా యూకెనాట్ స్టాప్ ఇట్ యూ కెనాట్ స్టాప్ ఇట్ ప్రవృత్తిలో కానీ నివృత్తిలో కానీ ఏమీ స్వాతంత్ర్యం లేదు ఒకవేళ స్వాతంత్ర్యమే ఉండి ఉంటే ఈ లోకంలో ఎవడూ కూడా అనిష్ట చింతనము చేసి ఉండేవాడు కాదు అభీష్టము కాని దారిని చింత చేసి చింతిల్లి దుఃఖపడ్డం ఏ ఒక్కడూ చేసి ఉండేవాడు కాదు అనర్థం సంకల్పతి అటు మనిషి అనర్థాన్ని సంకల్పిస్తాడు ఈ దారి మంచిది కాదు అని వాడికి తెలుస్తూ ఉంటుంది దీంట్లో రిస్క్ ఉందని కూడా తెలుస్తుంది తెలిసి సంకల్పించి అటువైపు మనస్సు పోతూ ఉంటుంది ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం రావణాసురుణ్ణి అడిగారు ఎలా నువ్వు చేస్తున్న పని ఒకటి ఇది చాలా హానికరం కదా నీకు అంటే నాకు తెలుసులేక బాబోది హాని తెలుసును తెలిసే చేస్తున్నాను ఇప్పుడు తెలియకుండా చేసేవాడిని బోధించవచ్చు తెలిసే చేసేవాడిని ఏం బోధిస్తా ప్రతివాడు అంతే ఈ డైబెటిక్ వాడు ఇప్పుడు మామిడి పండు తినకూడదు డైబెటీక్ వాళ్ళ కదా పొటాషియం మామిడి పండుగ పొటాషియం ఎక్కువ ఉంటుంది ఆ పొటాషియం సోడియం ఈ గోల్ ఏదో ఆ డయాబెటీక్ ఉందంటే హార్ట్ కూడా ఉంటున్నాయి డయాబెటీస్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఈ హార్ట్ డయాబెటీస్ కాంబినేషన్ ఈజ్ డెడ్లీ కాంబినేషన్ మామిడి పండు ముక్కలు తింటే పొటాషియం లెవెల్స్ పెరిగేదో సంథింగ్ విల్ హ్యాపన్ తినకూడదు కానీ వీడేం చేస్తాడు ఇదేదో మంచి స్పెషల్ మామిడి పండు ఎవడో బహుమతి ఇస్తుంది వీడికి చూడండి బహుమతి ఇచ్చేప్పుడు కూడా స్పెషల్ మామిడి పండు బహుమతి ఇవ్వకూడదు అని తెలియదు నేను ఒకసారి పుల్లారెడ్డి స్వీట్లో ఎవరకు బహుమతి ఇచ్చా తర్వాత తెలిసింది ఆయన డైబెటీస్ అని ఇంకా ఇవ్వడం మానేసా ఇందుకు మా ఆ పాపం మానేసింది సో ఈ మామిడి పండు తిన్నాం మామిడి పండు తిని తర్వాత టాబ్లెట్లు వేసుకోవటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాడు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా హాని అని తెలుసు అన్నీ తెలుసు తెలియదు అన్నీ తెలిసి తెలిసి తెలిసి వెళ్ళి గోతులో పడతాడు కాబట్టి వీడి మనస్సుకి ఏ స్వాతంత్ర్యము లేదు అని తెలుస్తూనే ఉన్నది చూద్దాం ముందు పరతంత్రం అని గమనించండి ప్రస్తుతానికి అంతే ఆ పర ఇవ్వటం మనకి వస్తాం ఆ అత్యుగ్రదుమానమే ప్రవర్తన అత్యంత భయంకరమైన దుఃఖమును కలిగించేటువంటి ఫలి అదుఃఖే కార్యే అత్యుగ్రం దుఃఖం యొక్క బహుభ్రీ అత్యంత భయంకరమైన దుఃఖమును కలిగించే ఫని పని చెయ్యూ అని చెప్తున్నా కూడా వినకుండా మనసు వెళ్లి ఆ పనిని చేసి వస్తుంది రసే అత్యంత భయంకరమైన దుఃఖాన్ని కలిగిస్తుంది అటువంటి కార్యాన్ని కూడా వాళ్ళు చేసేస్తారు ఆ మధ్యన ఢిల్లీలో ఎవరినో రేప్ కేసులో అరెస్ట్ చేశారు వాడు తెలిసి తెలిసి తెలిసి పట్టుకుంటే మనం నాశనం అయిపోతామని తెలిసి రిస్క్ తీసుకుని వాడు అటువంటి పొరపాటు పని చేసి ఆఖరికి ఇప్పుడు ఉరి శిక్షకి సిద్ధంగా ఉన్నాడు యంగ్ మ్యాన్ పాతికేళ్లవాడు బాగా డబ్బులు ఫ్యామిలీ నుంచి వచ్చాడు అంతేకా తెలుసు వాడికి తెలియకపోవడం అనేది ఏం లేదు ఎవరు ఆపుతారు శాస్త్రం నివారిస్తూ ఉంటుంది చేయొద్దు మా కొడు మా కొడు అని చెప్తూ ఉంటుంది అయినా కూడా చేస్తాడు చెప్తారు అయినా చేస్తాడు గురువులు చెప్తారు అయినా చేస్తారు ప్రియురాలు చెప్తుంది భార్య చెప్తుంది రావణాసురుడికి మందోదరి చెప్పింది ముద్దుగా వెళ్ళొద్దురా యుద్ధానికి ఇప్పుడైనా రాముడిని మనం క్షమాపణ అడుగుదాం నీకు క్షమాపణ అడగడానికి మనస్సు నీకు సిగ్గి నీకు మనస్సు లేకపోతే నేను నీ తరఫున వెళ్లి క్షమాపణ చెప్పమని సీతాదేవిని పల్లకీలో ఎక్కించి తీసుకెళ్లి నేను నీ తరఫున క్షమాపణ అడుగుతాను యుద్ధానికి వెళ్ళొద్దు రాముడితో యుద్ధానికి వెళ్తే నువ్వు పోతావు అని అడిగి చెప్తుంది ముందుగా వెళ్ళవు వెళుతాను యుద్ధానికి అంటే సీజర్ మీటింగ్కి వెళ్లే ముందు సీజర్ ప్రియురాజు చెప్తుంది సీజర్ తోటి పత్ని ఈ ఎందుకునో నాకు నమ్మకం లేదు మీరు వెళ్ళొద్దని చెప్తుంది అంటే వైఫ్డైవరి బ్రోటస్ తీస్తే అని వెళ్తాడు ఆ బ్రోటస్ కత్తితో కూడి చంపుతాడు సీజర్ అండ్ షేక్స్పియర్స్ డ్రామా వాడి కాన్ఫిడెంట్ పర్సన్ కాబట్టి మనస్సు దానికి స్వాతంత్ర్యమేం లేదు అది అస్వతంత్రం మనస్సు స్వతంత్రం అన్నవాడు ఇప్పుడు మూర్ఖులు వాడికి విషయం తెలియదు లోకంలో చాలామంది అలా అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే యంగ్ పీపుల్ ఏమంటారంటే వీఆర్ ఫ్రీ అనుకుంటారు వాళ్ళు ఫ్రీ కాదు దే ఆర్ స్లేమ్స్ ఎందుకంటే సాయంకాలం అయ్యేప్పటికీ వాడికి ఆల్కహాల్ లేకపోతే వణుకుతాడు వాడు ఫ్రీ అలా అయ్యాడు స్లేవ్ అయ్యాడు కదా హీ స్లేవ్ టు ఆల్కహాల్ దే ఆర్ స్లేవ్ టు డ్రగ్స్ డ్రగ్స్ కి స్లేవ్స్గా ఉంటారు బట్ వీ ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ వీఆర్ ఫ్రీ పీపుల్ అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు అదే కాబట్టి మనస్సు తస్మాషితం కాబట్టి దేని చేతను ప్రేరితమై ఈ మనస్సు ప్రవర్తిల్లుతుంది దేని అధీనంలో ఈ మనస్సు ఉన్నది అనే ప్రశ్న యుక్తియుక్తమైన ప్రశ్న ఎందుకంటే మనస్సు స్వతంత్రం కాదు గనుక అక్కడికి ఆ ప్రశ్న పూర్తయింది కేనేషితం పద్ధతి ప్రేషితం మన తర్వాత కేన ప్రాణ ప్రథమ ప్రైతి యుక్త సో ప్రైతి అంటే ప్ర ఏతి ఏటీ ఎన్ను గత అంటే అధికముగా చేష్ట చేయుచున్నది లేక కదులుచున్నది ప్రాణ అంటే ప్రాణశక్తి ఇది వైటల్ ఫోర్స్ ఈ దేహంలో వైటల్ ఫోర్స్ ఉన్నది ఇది అధికముగా కదులుతూ ఉన్నది తర్వాత ప్రథమహాది మీరు చూడాలనుకోండి ముందు ప్రాణము తర్వాత చూపు వినాలనుకోండి ముందు ప్రాణము తర్వాత వినడం నడవాలంటే ముందు ప్రాణము తర్వాత నడక ముందు ప్రాణము తర్వాత చేతులు పట్టుకోకూడదు ముందు ప్రాణము తర్వాత గంధము ప్రాణం వల్లనే ఇవన్నీ వస్తాయి సో మచ్ సో ఇంద్రియములకు ప్రాణములు పేరుంది ప్రాణాహ అంటే ఇంద్రియములు పేరు ఎందుకంటే అనర్థం ఎందుకంటే ప్రాణశక్తి చేతనం ప్రేరితములై ఇంద్రియములు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ప్రాణము అది పెద్దన్న గారు దానికి ప్రథమ అని పేరు అటువంటి ప్రాణశక్తి ప్రాణము లేక ప్రాణశక్తి దేని అధీనంలో పనిచేస్తోంది మనహ అంటే విజ్ఞానశక్తి విజ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తోంది దేనికి దేని అధీనంలో పనిచేస్తోంది అని కేనేషితం ప్రతతి ప్రేషితం మన కేన ప్రాణప్రథమ ప్రైతియుక్త అన్నప్పుడు ఆ ప్రాణశక్తి విజ్ఞానశక్తి ప్రాణశక్తి కలిస్తే మనిషి ఆ రెండింటి యొక్క సమావేశముకే మనిషి పేరు ఫిజికల్ బాడీ ప్రాణశక్తి విజ్ఞానశక్తి ఇది మనిషి అదిగో ఆ ప్రాణశక్తి విజ్ఞానశక్తి అక్కడి నుంచి వచ్చాయి అది ఆత్మ ప్రశ్న అనమాట ఆత్మా తర్వాత వస్తుంది కనుక ఆ ప్రాణశక్తి మొట్టమొదటి అది అది అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఫ్యామిలీ ఉంటుంది దాని ఒకటి ముందు హైదరాబాద్ వస్తుంది ఉద్యోగం కోసం నుంచి ఒక హైదరాబాద్ వస్తాడు ఒకడు వస్తాడు వచ్చేదో ఉద్యోగం సంపాదిస్తాడు ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఒకే కేజీలో అద్దెకుంటారు కలిసి ఎందుకంటే వీడి జీతం ఫ్యామిలీని తీసుకొచ్చే ఇంకా సరపడదు కొంత సేవింగ్స్ అది కావాలి ఒకవేళ ఎలా ఉంటాడు కొంత డబ్బు బోగేస్తాడు ఈ లోపల కొంత జీతం పెరుగుతుంది అప్పుడు స్వంత రూమ్ తీసుకుని భార్యను తీసుకొస్తున్నాడు కొంచెం స్టెబులైజ్ అయిన తర్వాత బావు మరుద్దుని తీసుకొస్తాడు బావమరుదుతో భార్య చెప్తుంది మా తమ్ముడు ఖాళీగా పడుకున్నాడు తిండికి తీసుకురావు తీసుకురావని చెప్తున్నాడు ఆవిడ మాట కాలం లేక బావ మరుద్దని ప్రథమ మిగతా వాళ్ళందరూ దశాలో సూట్స్ ఈ విధంగా గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి హైదరాబాద్లో నిలబడడానికి చోట్లు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి లేదో కాబట్టి ప్రాణ ప్రథమ అది మొట్టమొదటిది దాని మీద వెనకాల ఈ ప్రవాహం ఏమిటి దశ దశేంద్రియములు పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు ఇవన్నీ కూడా ప్రాణం వెనకాల పడి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాణశక్తిని ప్రేరేపించేది ఎవరు అని ప్రశ్న భాష్యం తేన ప్రాణ యుక్ నిం వ్యాపారం ప్రతి ఇప్పుడు ప్రాణము గురించి ప్రశ్న ప్రాణ యుక్త మంత్రంలో యుక్తహానం యుక్తహాని క్రింద నీ పెట్టుకోవాలి నీ మనం అనుకున్న అర్థం కాదు నియోగింపబడినది ముందు నీ పెడతారు యుక్త అంటే నియుక్త అని పెట్టుకోండి అంటే నియుక్త అంటే అర్థమేమిటి ప్రేరిత సన్ నియోగించబడినది ప్రాణము ప్రైతి అంటే వెళ్ళుచున్నది దేనికోసం వెళ్తోంది స్వ వ్యాపారం ప్రతి ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారము ఎడల ఆ ప్రాణము ముందుకు కదలుచున్నది కాళ్ళున్నాయనుకోండి కాబట్టి ఇప్పుడు ప్రాణం నడుస్తుంది చేతులున్నాయనుకోండి ప్రాణం పట్టుకుంటోంది చెవి ఉందనుకోండి ప్రాణము వింటుంది అంత ప్రాణమే కాబట్టి ఆయా ఉపాధులలో ఆయా వ్యాపారములను ప్రాణశక్తే చేస్తూ ఉంటుంది వైటల్ ఫోర్స్ కాబట్టి ఆ వ్యాపారం అది దాని ఎడవ ఈ ప్రాణము ప్రవర్తిల్లుతున్నది కదా అటువంటి ప్రాణము దేనిచే ప్రేరితమై ఈ విధముగా ప్రవర్తిల్లుచున్నది మళ్ళీ ఇక్కడ కూడా కేన ఇషిత నియుక్త అని ఎలా అయితే కైన ఇషిత ప్రేషిత నమో అంటే ఏది సన్నిధి మాత్రము చేతనే ఇచ్చామాత్రము చేతనే మనశ్శక్తిని ప్రేరేపిస్తున్న ప్రేరేపిస్తో అది ఉంటుంది దాని ఇచ్చా మాత్రం చేతనే మనస్సు ప్రేరితమవుతూ అలాగే అది ఉంటుంది దాని ఇచ్చామాత్రము చేతనే ప్రాణము ప్రేరితమవుతూ కాబట్టి ఇషిత అనే మాట కేన ఇషిత నియుక్త ప్రాణ స్వ విషయం అని పెట్టుకోవాలి ఈ ప్రథమ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే చెప్తున్నారు ఆయన ప్రథమ ఇది ప్రాణ విశేషణము కాబట్టి ఈ ఈ వాక్యంలో ప్రథమ అనే మాట ఉండే అది ప్రాణశబ్దానికి విశేషణమవుతుంది మొదటి మొట్టమొదటి ప్రాణము లేకపోతే ఆ ప్రాణశబ్దానికి ఆ విశేషణం మొట్టమొదటి అంటే ఏ విధంగా మొట్టమొదటిది అంటే తత్పూర్వకత్వా తత్తు అంటే ప్రాణం కాబట్టి సకల ఇంద్రియ వ్యాపారములు ప్రాణము ప్రాణపూర్వకముగా ఉంటాయి అంటే ప్రాణశక్తి ముందు దాని దాన్ని ఇంద్రియ వ్యాపారము ఉంటుంది ప్రాణశక్తి ఉంటే కాళ్ళు నడుస్తాయి కాళ్ళు నడుస్తాయి మరే పని చేయవు కానీ ప్రాణశక్తి ఉంటారు చేతులు పట్టుకుంటాయి చేతులు నడవవు కానీ ప్రాణశక్తితో కాబట్టి ఆయా వ్యాపారములు భిన్న భిన్నములుగా ఉన్నప్పటికీ వాటి అన్నింటి ఎన్ను మొట్టమొదటే ఉంటుంది ప్రాణం ఉంటుంది లైక్ ఎలక్ట్రిసిటీ ఇన్ ది హౌస్ గ్యాడ్జెట్స్ వేరు ఎలక్ట్రిసిటీ మనం ఏమనొచ్చు ప్రథమ అనవచ్చు ఎలక్ట్రిసిటీ ప్రథమహ సకల గాడ్జెట్స్ ని తమ తమ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రిసిటీకి ఇంట్లో ప్రథమ అనే విశేషణ వేయచ్చు అలాగే ఇక్కడ కూడా ఇదో ఇల్లు ఈ ఇంటికి ప్రథమ అనే విశేషణం వేయాలి అది కాబట్టి ఈ విచారం చేయాలి ఆత్మ విచారం చేయాలి లోకంలో రెండు విచారములు యోగ్యమైన విచారములు మిగతావన్నీ కూడా ఊహలు ఒకటి జగత్తు యొక్క విచారం స్వామి వివేకానంద బాగా చెప్పారు ఆ జగత్తుని విచారం చేస్తారు ఇదేమిటి చెట్టు అసలు దాని దాని దాని ఫంక్షన్ ఏమిటి అని జాగ్రత్తగా స్టడీ చేస్తారు లేకపోతే టెలిస్కోప్ పెట్టుకుని గ్రహాలని నక్షత్రాలని స్టడీ చేస్తారు సైన్స్ మైక్రోస్కోప్ పెట్టుకుని అట్ ఆమెక్ లెవెల్లో కూడా సూక్ష్మ స్థాయిలో స్టడీ చేస్తారు సైన్స్ ఈ స్టడీ ది జగత్ వాట్ ఈస్ దిస్ జగత్ హౌ ఇట్ ఈస్ ఫంక్షన్ దట్ ఈస్ ఎన్ అది సైన్స్ ఇంకో ఎంక్వైరీ ఫిలాసఫీ why the mind is functioning, how is it functioning, who am I, this stage is going to be a vicharo, this stage is going to be a part of this spirituality, this one, philosophical inquiry, there are a scientific inquiry, 만 on the other hand behind it, if you see that man, when he doesn't have a goal, what happens, when he gains his teeth, what is the same settling, what is the一切 there, what is necessary, what is necessary, what is necessary, assume that there is something in it, assume. Don't say it is utterly wrong. Assume there is something in it. Give it, credit to that extent. Even then, what is the use of this vichara? That is why we have to consider it. If we have to consider it, we have to consider it. If we consider it as a plan, we have to consider it as a plan. So, we have to consider it as a plan. We have to consider it as a plan. So, that is why we consider it as a plan. అది అన్నోన్ ఎలిమెంటరీ ఇలా కాబట్టి ఆత్మవిచారం చేయాలి మహర్షులు ఆత్మవిచారం చేసేవారు సైంటిస్టులు ప్రకృతి విచారం చేస్తారు అంతే తప్ప ఊహాపోహలకు సంబంధించిన విచారము అది విచారమే కాదు యాస్ట్రాలజీ కాన్ఫరెన్స్ ఒకసాగా నన్ను ఇన్వైట్ చేశారు యాస్ట్రాలజీ కాన్ఫరెన్స్ మీరు నేను రానని చెప్పాను సైన్స్ కాన్ఫరెన్స్ అయితే వస్తాను లేకపోతే ఫిలాసఫీ కాన్ఫరెన్స్ అయితే వస్తారు కానీ ఆస్ట్రాలజీకి అంశం మీరు అందరూ కూర్చొని ఇందిరాగాంధీ గారి ఓ పేపర్ ఏమిటో తెలిసిన ఇందిరాగాంధీ గారి హారోస్కోప్ మీద పేపరు ఏటో పేపరు ఆవిడ పోయి పది ఇరవై ఏళ్ళు అయింది ఆవిడ మీద విడిపి పేపరు ఇంకోటి శ్రీరాముడు హోరోస్కోప్ మీద ఇంకో పేపరు నెహ్రూ గారి హోరోస్కోప్ మీద పేపర్ ఒకటి హిట్లర్ హోరోస్కోప్ మీద పేపర్ ఒకటి ఇవన్నీ పేపర్లు కాన్ఫరెన్స్ పేపర్లు ఏదో వీళ్ళ తెలుగుదాట్లందరూ ఉపయోగిస్తారు హిట్లర్ ఈ గ్రహాలు ఉన్నబట్టే అలా ఉన్నాడు అని వీళ్ళు కనెక్షన్స్ చెప్పారు పోస్ట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లయన్సెస్ పదాలు బాగా చెప్పారు వీళ్ళు ఈ పండితులందరూ కూర్చుని అలాగా అందు గురించి ఎలా చేసేటంటే అలా ఓహో నెహ్రూ గారికి ఈ గీతలో ఇంకో గీతం అందు గురించి ఆయనకేదో ఇంకొక అమ్మాయి మీ ప్రేమొచ్చిందా కారణం వీళ్ళు ఈ ఈ వైజ్ పీపుల్ వీళ్ళ జడ్జిమెంట్స్ అన్నీ ఏడుస్తారు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే విచారం అన్నది ఇలా ఉండాలి అధ్యాత్మ విచారం చేయాలి తేమేషితం పద్ధతి వాటే క్వశ్చన్ ఇటీస్ ఇమోర్టల్ క్వశ్చన్ అంటే మానవ జాతి ఉన్నంత వరకు కూడా ఈ ప్రశ్న ఇలాగా ఉజ్వలంగా ప్రకాశిస్తూనే ఉంటుంది ప్రశ్న ఆ ప్రశ్న మీద ఉపనిషత్తు ఉంటే దానికి సమాధానమే చెప్తే అసలు మీరు అడగద్దు ఆ ప్రశ్నే మీరు పట్టుకోండి ఉంటే వాటే థింగ్ ఇట్ ఈజ్ సమాధాన వ్యూహం మీరు సమాధానం ఎలా ఉంటుందంటే ఏది వాక్కులలో వర్ణింపశక్యము కానిదో అదని వస్తుంది సమాధానం ఏం చేస్తారు మీరు ఆ సమాధానాన్ని కాబట్టి సమాధానం దోటి దిగిదట్ మన ఆబ్జెక్టు మార్కులు వేస్తారు ప్రశ్నలకి సమాధానం అలాగని సమాధానం ఏం రాదు ఇట్ ఈజ్ నాట్ ది ఆన్సర్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ది క్వశ్చన్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అయితే ఇక కేనేషితాం వాచమిమాం వదంతి ఇమాం వాచిం వదంతి లోకుల్ని చూడండి ఇదిగో మాట్లాడేస్తూ ఉంటారు ఇదిగో ఇమాం వాచిం వదంతి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు బడబడ వాగుతూ ఉంటారు ఆ వాక్కు వెనక్కల ఏ శక్తి ఉన్నది ఏ శక్తి వాగేంద్రియాన్ని ప్రవర్తనలో చేస్తుంది చెప్పాలి నేను ఒకసారి వాగి నా త్రోటు పరీక్ష చే త్రోటు ఏదో కొంత నొప్పు ఉంటే డాక్టర్ డిగ్రీపోయా లేకపోతే ఎండాస్కోపీ అని ముక్కులో ఉంచే ఆ ట్యూబు ఆ ట్యూబ్ చిగురులే ఒక పవర్ఫుల్ లైట్ ఒక మంచి కెమెరా ఉంటుంది మైక్రో కెమెరా మైక్రో లైట్ వెరీ పవర్ఫుల్ లైట్ అది ముక్కులో పెడతాడు ముక్కులో అది ఆ కన్ఫామ్ దగ్గరికి పుట్టుకొస్తాడు పుట్టుకొచ్చి ఆ లైట్తో అది ప్రకాశిస్తూ ఉంటుంది కెమెరా లాగుతూ ఉంటుంది అది అక్కడ పెట్టిన తర్వాత ఆ అనుమంటాడు ఆ అంటాం ఈ అనుకుంటాడు ఈ అంటాం ఆ ఫోటోలన్నీ ఫోటో వీడియోలన్నీ తీస్తాడు ఆ కథ ఇంకా చూశాను ఆ వీడియో చూపించాడు నా చూశాను మాంసపు ముద్దలు ఇక్కడ ఇక్కడో ముద్దా ఇక్కడ ఉందా మీరు టచ్ చేస్తే కూడా కనపడతాం ఇదో ముద్దా ఇదో ముద్దా ఇదో ముద్దా ఇదో ముద్దా ఈ ముద్దలు ఈ ముద్దలు ఇలా దగ్గరికి వస్తే వెనక్కిపోతాయి దగ్గరికి వస్తే వెనక్కిపోతాయి ఆ అంటే దూరగ్రబోయ్ ఈ అంటే దగ్గరికి వచ్చాయి అలాగా అవి ముద్దలు ఏమిటంటే ఆ ముద్దలని అడిగితే అదంతా నీ త్రో నీ వాయిస్ బాక్స్ అయ్యా అంటాడు అప్పుడు నేను అనుకున్నా ఓహో ఈ ప్రశ్న మంచి ప్రశ్న ఎందుకంటే ఈ ముద్దలు మాట్లాడతాయండి ఇట్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ ఫ్లష్ వీళ్ళు ఇప్పుడు మీరు పొద్దున్నే రోడ్డు మీదకి వెళితే వాడు ఇల్లు ఇలా కట్టులతో కోసామ్ముతూ ఉంటాడు పాన్లో పెడతాడు వేయింగ్ బా వెంగ్ చేసే ఎంతగా ఐదు వందల గ్రాములు ఇల్లు కట్ కట్ట కట్టుకట్టు ఇళ్ళ పెట్టి ఐదు వందల గ్రాహాలు వెళ్ళామని పొట్టం కట్టి చేతిలో పెడతారు అదే ఇక్కడ ఉంటుంది అది మాట్లాడేస్తూ ఏదో ఉంది ఆ వీడియోలో కనపడుతుంది ఏదో ఉంది దాని చేత ప్రేరితమై ఇది మాట్లాడతాం అంటే కాదండి ఈగో చేత ప్రేరితమ ఇంకా ఉపనిషత్తు ఏమక్కర్లేదు ఈగో చేత ప్రేరితమై మాట్లాడినలాగా మనం అనుకున్నది సరే మనసు స్వతంత్రం అన్నట్టు ఇగో కాదు ప్రేరణ ఇగో వస్తుంది ముందు అసలు ఏదో ఒక మహాశక్తి గలదు అది ఏమిటి కేనేషితాం వాచమిమాం వదంతిలక్షణంకా లౌకికులు అంటే లోకంలో ఉండే జనులు ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటారు వాక్కును పలుకుతూ ఉంటారు వాక్కు అంటే శబ్దము రూపంగా ఉండే వాక్కును పెరుగుతూ దాని వెనకాల ఏదో ఒక ప్రేరణ ఒక శక్తి ఒక ప్రేరణ కలదు ఆ ప్రేరణ ఇచ్చి ఏది కేన ఇషితాం ఎక్కడ కూడా కేన ఇషితాం ప్రేషితాం అని పెట్టుకోవచ్చు ఆ తత్వము తన యొక్క సన్నిధి మాత్రము చేత ఇచ్చా మాత్రము చేత ప్రేరే ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి వాగింద్రియము దేని ఇచ్చా మాత్రము చే సన్నిధి మాత్రము చే ప్రేరితమై లౌకికమైనటువంటి శబ్దరూపముగా ఉండే వాక్కులను పలుకుతోంది అని ప్రశ్న వేసినారు తా చక్షు మంత్రుసారం చూద్దాము చక్షుశ్రోత్రం క ఉ దేవ యునక్తి దేవ అంటే ప్రకాశస్వరూప అంటే ఆ దేవశబ్దాన్ని ఎందుకు ప్రయోగించారంటే ఇంద్రియములు అవి ప్రకాశకములు చక్షు కన్నుందంటే రూపములను ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే రూపాలు ప్రకాశిస్తున్నాయి మనం చూస్తున్నాము అనుకుంటాం దాన్ని షిఫ్ట్ షుడ్ హ్యాపన్ షిఫ్ట్ రావాలి రూపములు ప్రకాశిస్తున్నాయి మీరు చూడటం కాదు మీరు చూస్తున్నారు కాబట్టి రూపములు ప్రకాశిస్తుంది ఆ షిఫ్ట్ మీరు తీసుకురావాలి అది ఎలా తీసుకొస్తారో నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు రూపములను ఘటాన్ని సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు కానీ సూర్యుడిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు నీ చూపు ప్రకాశింపజేస్తు కాబట్టి చూపు ఉంటే సూర్యుడు ఉన్నాడు చూపుంటే సూర్యకాంతి ఉన్నది చూపు ఉంటే ఘటం ఉన్నది చూపు లేకుండా ఒక సూర్యుడు కాదు వందక వంద సూర్యుల కాంతి పెట్టినా కూడా ఏమీ ఉపయోగం లేదు కాబట్టి ఈ ఘటపటాది రూపములను ప్రకాశింపజేసేటువంటిది మీ చూపు మీ చూపు ప్రకాశింపజేస్తుంది కాబట్టి చూపు దానికి దేవహ పేరు ఇంద్రియములన్నిటికీ దేవ పేరు చూపు దేవ శ్రోత్రం చెవి శబ్దములను ప్రకాశింపజేస్తుంది వాళ్ళు గుసగుస గుసలు ఉంటారు కానీ వీడు విని తెలుసుకుంటారు ఆ గుసగుసలకే అర్థ దాన్ని ప్రకాశింపజేస్తుంది వీడి చెవి లా పెడతాడు ఇలా పెడితే ఆ గుసగుసల అన్నీ కూడా వీడికి తెలిసిపోతాయి వీడే ప్రకాశింపజేస్తాడు కాబట్టి సకల శబ్దములను ప్రకాశింపజేసేటువంటి ప్రకాశక సోర్స్ ఆఫ్ ఇన్యూమినేషన్ ఇస్ ఎస్ ఆ చెవులకు అవి స్వతంత్రంగా ప్రకాశింపజేస్తున్నాయా కొంతమంది అలా అంటారు నాస్తికులు వాళ్ళనే చెవులు స్వతంత్రంగానే ప్రకాశిస్తున్నాయి ముక్కు కూడా స్వతంత్రంగానే ప్రకాశిస్తోంది అంటే గ్రంథాది గ్రహణమును స్వతంత్రంగా చేస్తోంది మనస్సు స్వతంత్రంగా ప్రవర్తిల్లుతోంది వాళ్ళు నాస్తికులు ఇంకా వీటి వెనక్కాలి ఇంకోవేమీ లేదు వాళ్ళు నాస్తికులు వీటి వెనకాల ఇంకోటి ఉంది అది ఏది వాళ్ళు ఆస్తికులు అది తేడా కాబట్టి చిక్షు దేవహ శ్రోత్రం దేవహ ఈ దేవహాను లాంటి సందేహం దివు కాంతం ప్రకాశింపజేయుట కాబట్టి ప్రకాశించుట అన్న ప్రకాశింపజేయుటాన్ని కర్త కర్మ అదే ప్రకాశిస్తుంది అదే కర్త ప్రకాశింపజేస్తుందంటే ఎలా ప్రకాశింపజేస్తుంది చీపు పుట్టుకు చూపించినట్టుగా ఏదైనా చేస్తుందా అది ప్రకాశిస్తుంటే ఇవన్నీ ప్రకాశిస్తాయి దాని ప్రకాశంలో ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి దానితోటి మనం ఏమంటామంటే అది ప్రకాశిస్తూ ప్రకాశింపజేస్తుంది అని అంటే ప్రకాశతే అంటే సరిపడుతుంది కానీ ప్రకాశయతి నిచ్చంటారు సో ప్రకాశింప చేస్తోంది అని అలా అంటే అనివే సో కాబట్టి చక్షు అన్నది ఒక సోర్స్ ఆఫ్ ఇల్యూబినేషన్ ఇయర్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇల్యూబినేషన్ అవి స్వతంత్రంగా ప్రకాశిస్తున్నాయా లేక వాటి వెనుక ఏదైనా ఒక తత్వము గలదా ఇక్కడ ఆ ప్రశ్న అలా కాదు ప్రశ్న ఏమిటంటే వాటి వెనుకున్న తత్వం ఏది అనియే ఆ తత్వం ఏదై ఉంటుంది అది కూడా ప్రకాశస్వరూపం అయి ఉండాలి ఇప్పుడు అద్దము ఇంటి గదిలో ఉండేటువంటి వస్తువులను ప్రకాశింపజేస్తోంది అద్దం స్వతంత్రంగా ప్రకాశింపజేస్తుందా నో దర్ ఇస్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్యూమినేషన్ బికాస్ ఆఫ్ విచ్ ఈ అద్దము ప్రకాశిస్తోంది ప్రకాశించి ఇన్ని మిగతా వాటిని ప్రకాశింపజేస్తోంది కనుక ఈ అద్దాన్ని ఏది ప్రకాశింపజేస్తుంది సూర్యుడు ఆ విధంగానే ఈ చెవి కన్ను మొదలైన ఇంద్రియములను ప్రకాశింపజేసే ఆ ప్రకాశస్వరూపము దేవహ ఎవరు దేవహ అనే పదం ఎలా ఉందో చూడండి ఇప్పుడు దేవ అనే పదం అలా తయారైందంటే దేవుడు అంటే దానికి చాలా అధ్వాన్నంగా దేవుడు అనే మనం చెప్పుకునే అర్థము చాలా అధ్వాన్నంగా తయారీ వినిపిస్తాను నేను నిన్న చదువుతుంటే నాకే ఆశ్చర్యం వస్తుంది దేర్ విత్ ది ఇంటరప్షన్ ఓకే నన్ను ఇప్పుడు ఏర్కపోతే ఇంకే దొరకదు with us. బాధముంది ఈయనంటాడు భాగవతంలో నా ఎమ్మయాని తీర్థాన్ని అప్పుంటే నీరు తీర్థములు అంటే ఇప్పుడు గంగా గోదావరి ఇచ్చేది తీర్థములు అంటే పవిత్రము చేసేవామి తీర్థములు అనగానేమి తీర్థములుంటే నీళ్లు కావు అంటున్నాడు అహే అమ్మయా అని తీర్థాన్ని తీర్థములు అంటే మనం తీర్థంలో ఉండే నీళ్లు కావాలని రాసిస్తే జనాలు కంగారు కుడుపుతారని నేనేం వేసాను జల మాత్రమే అని పెట్టాను జలాశయములు మాత్రమే తీర్థములనియువు దేవా మృశిలామయా దేవతలు అంటే మట్టిది మట్టిను రాళ్ళు కాదు అంటే మట్టి రాళ్ళు మయా అంటే మయ విగ్రహం విగ్రహం మృ మృన్మయో విగ్రహం మృణ్మయమైన విగ్రహం శిలామయమైన విగ్రహం కాబట్టి ఆయన ఏమంటున్నాడు మట్టితోటి రాళ్లతోటి చేసిన విగ్రహములు దేవుళ్ళు కాదు అంటున్నారు అంటే నేను అక్కడ మాత్రమే అని పెట్టాను సో మట్టితో రాళ్లతో చేసిన విగ్రహములు మాత్రమే దేవతలనియు అనుకోరాదు ఏమండి తీర్థములంటే వెళ్ళి మునక వేసిస్తే తీర్థమని మట్టితో చేసింది రాళ్లతో చేసింది పూజ చేసి దేవతని అనుకోరా మరి యథార్థమైన దేవతలు తే పునం చురుకాలేన దర్శనాదేవ సాధవా అంటే మీరు ఒకసారి స్నానం చేస్తే మీకు పవిత్రత లేదు మీరు ఎలాగ చిరకాలం స్నానం చేయగా చేయగా చేయగా ఆ తపస్సు చేత మీకు అంతఃకరమ శుద్ధి కలగాలి ఇది తీర్థములైతే విగ్రహములు పూజ చేసేప్పుడు కూడా ఆ పూజలు చేయగా చేయగా చేయగా ఎప్పటికో మీకు శుద్ధి కలుగుతుంది అరే సాధు పురుషులను అలా దర్శించినంత మాత్రాన శుద్ధి కలుగుతుంది అంటాడు అని అంటాడు నాగ్ని సూర్య నచే చంద్రత ఈ భాగవతం న దశమస్కంధంలో నచ్చే చంద్రతారకాహ భూ జలం ఖం వాం వామన ఉపాసితా భేదకృతో హరంత్యఘం సో భేదబుద్ధితో ఉపాసన చేసినట్లయితే భేదకృత అఘం ఉపాసి ఉపాసిత ఉపాసింపబడిన దేవతలు అఘం హరంతి పాపమును పోగొడతాయి పోగొడతారు కానీ ఆ దేవతలు భేదబుద్ధితో ఉపాసన చేసినట్లయితే ఏ పాపాన్ని పోగొట్టడం అంటున్నాడు దేవతలు సో భేదబుద్దితో ఉపాసించిన వాని పాపమును అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు పృథివి జలము వాయువు ఆకాశముల అధిష్టాన దేవతలు వాగ్దేవి మనస్సు అధిష్టాన దేవత పోగొట్టడం కాని గంటసేపు మహాత్ముల అంటే అద్వయ ఆత్మనిష్ఠుల సేవ చేసినచో పాపమ మనుషు అని నడిచే దేవుడు అనమాట అంతవరకు బానేడి ఇప్పుడు ఇది చూడండి య్యాత్మ బుద్ధి కుణపే త్రిధాతుకే కుణపము అంటే శవము మూడు ధాతువులతో చేసిన శవము మూడు ధాతువులంటే కఫము పిత్తము శ్లేష్మము ఈ మూడు ధాతువులతో చేసిన ఈ శవమునందు ఎవడికైతే నేను అనే బుద్ధి ఎస్య ఆత్మబుద్ధి కుణపే త్రిధాతుతే తర్వాత స్వధీష్ కళత్రాదిషు భార్యయందు ఈమె నాది నా సొత్తు నా భార్య కొడుకు కలత్ర పక్కనే పుత్ర పెట్టుకోవాలి కొడుకునందు ఆది ఉందిగా కొడుకునందు వీడు నా కొడుకు అని ఎవడి బుద్ధియో వాడేమిటి స ఏవ గోఖర వాడే ఎద్దు వాడే గాడిదను అది వాక్యం ఎవడు వాడు స ఏవ గోఖర వాడేద్దు వడే గాడిద ఎవడువాడు యస్యాత్మబుద్ధి కుణపే త్రిధాతుకే కఫపిత్త శ్లేష్మముల సము సమ సమాహారమైన ఈ దేహం నందు ఎవడికి ఆత్మబుద్ధి కలదో వాడి ఏమిటి ఎద్దు గాడిద ఎవడికైతే స్వ నాకు చెందినవాడు స్వధీ భార్యను చూసి ఈమె నాకు చెందినది కొడుకును చూసి వీడు నాకు చెందినవాడు నాకు చెందిన వాళ్ళు వాళ్ళు పరమాత్మ యొక్క సృష్టిలో వాళ్ళు కదా నాకు చెందినవాడు నేను ఎవడనుకుంటాడో వాడు ఏమిటవుతాడు గోఖర సహ ఏవ ఆ ఎద్దు ఎద్దు కాదు ఆ గాడిది గాడిది కాదు వీడే వీరే ఎద్దు మరి భాగవతం అలాగే ఉంటుంది వాడు రెండో వాడు ఇంకా మూడో వాడు ఎవడో మీరు ఆశ్చర్యపోతారు మూడో వాడు భౌమ్య మట్టితో చేసిన ప్రతిమయంలో ఇదియే దేవత అనే బుద్ధి ఎవడుకుంటుందో వాడు గారియర్థబుద్ధి సలిలే ఎవరికైతే నీళ్లు చూపించి ఇదియే తీర్థము అంటాడో వాడు ఎద్దు గారియ అనువాదం చెప్తా చూడండి ఎవడైతే వాతపిత్త శ్లేష్మములతో నిర్మాణమైన శమప్రాయముగు దేహము ఆత్మయని భార్యాపుత్రుడు మొదలుగు వారుడు కనవారని మట్టితో చేసిన ప్రతిమ మాత్రమే నేపెట్ట అక్కడ లేని మాత్రమే భౌమ్యధీహనుంది భౌమే అంటే భూమి అంటే మట్టితో చేసిన దాని ఎందు అంటే దేవత అనే బుద్ధి కానీ మాత్రమే పెట్టారు మాత్రమే పెట్టకపోతే మరి జనం కంగారు పడిపోతారు సో మట్టితో చేసిన ప్రతిమ మాత్రమే దేవతయని జలాశయము మాత్రమే తీర్థము పావనమని తలపోయినో అట్టివాడు ఏనాడైనను ఆత్మ ఆత్మతత్వనిష్ఠులకు మహాత్ములందు ఆత్మబుద్ధిని చేయడు ఇప్పుడు ఆత్మ మహాత్ములు ఉంటారు ఆత్మతత్వము నుండి నిష్ట కలిగి వాళ్ళ ఆత్మాన ఆత్మ ఒకటేన అనుకుంటాడు వీడు ఈ ఎద్దువాడు అని అనుకుంటాడా అనుకోడు ఆ మహాత్ముల్ని వీడు నావాడు అని అనుకుంటాడా అలా అనుకోవాలి వీడు వీడు కొడుకును లేకపోతే బాబుమృతిలో నావాడు అనుకుంటాడు తప్ప మహాత్ముల్ని నావాడు అనుకుంటాడా అనుకోడు తర్వాత మహాత్ముల్ని పూజనీయుడు అని అనుకుంటాడా అనుకోడు మహాత్ముల్ని పావనము చేస్తాడు అని అనుకుంటాడా అనుకోడు దేహము ఆత్మ అనుకుంటాడు మహాత్ముడు ఆత్మ అనుకోడు బావమురుగు నావాడు అనుకుంటాడు మహాత్ముడు నావాడు అనుకోడు ్రహ్మ పూజ్యము అనుకుంటాడు పూజనీయము అనుకుంటాడు మహాత్ముడు పూజనీయుడు అని అనుకోడు నీలలో స్నానం చేస్తే నేను పవిత్రుని అవుతాను అనుకుంటాడు మహాత్ముడి దగ్గరికి వెళ్తే పవిత్రుని అవుతానని అనుకోడు ఈ నాలుగు రకముల బుద్ధి వీడు ఎవరితో చేయాలి అద్వైత ఆత్మనిష్ఠుల ఎడల చేయాలి వీడు నాలుగు రకముల బుద్ధి అద్వయ ఆత్మనిష్ఠుల చేయకుండా వేరువేరు చోట చేస్తాడు వాడు ఎద్దు గాడిగల వాడు మాత్రమే శ్లోకాలు కఠినమైన శ్లోకాలు భా కూడా కఠినంగా ఉంది భేద బుద్ధితో చేసే వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు రాసిన ఉండొచ్చు వాళ్ళ నాకు అర్థమైన మీ ప్రశ్న వాళ్ళు దాన్ని డిస్ట్రాక్ట్ చేసి పరస్థ అక్కడ భాష ఉన్నది ఆ భాష ఉంటుందంటే అనీక్వి లోకల్గా ఉంటుంది అక్కడ మీకు మరో అర్థం చెప్పే అవకాశమే ఉండదు భౌమే ఇజ్యధీ సహ గోఖ అని ఉంటుంది ఎవడైతే భౌమే మట్టితో చేసిన దాని ఇజ్య అంటే పూజింపబడే దేవత అనే బుద్ధి కలిగి అక్కడ మీకు డిశ్చార్జ్ చేయడానికి అవకాశమే ఉండదు అయినా చేసేస్తారు అయినా డిశ్చార్ట్ చేసేస్తారు ఇంకా దాంట్లో మూర్ఖుడు ఎంతైనా చేస్తారు భ్రష్టస్య కవా గతి అని భ్రష్టుడు ఇది ఇలా ఉంటాడు అలా ఉంటాడనే వ్యవస్థ ఏం లేదు వాడు ఎంత లోటికైనా దిగజారిపోతాడు భ్రష్టు యొక్క గతి అలా ఉంటుంది కాబట్టి ద్వైతులు తత్వమశీ అని వాడు రాసి వారు సడు తత్వమశీ దగ్గర అకాల ప్రశ్లేష పెట్టేసి ఆత్మ అతట్ అని ఒకటి రాశాడు తత్వమశి అంటే తస్యత్వం షష్ఠీ తత్పురుష సమాసం చేశాడు పాణి మహర్షి షేకింగ్ ఎందుకంటే ఆయన రెండు సర్వనామాలకి సమాసాన్ని అలా ఎక్కడైనా శాంక్షన్ చేసేయడమో నాకు మరికెలిదు అంటే వీళ్ళు సహసుప అనే సూత్రం పెట్టి చేసేస్తారు ఇది సుప్పే అది సూపే సుట్టు సుప్పుతో సమసించింది అని చెప్పేసి చేతులు కలిగి వేసుకుంటారు వాళ్ళని ఎవడాడు సో కాబట్టి చాలా భాగవతం పరుషంగా చెప్తుంది వేదాంతాన్ని వైరాగ్యాన్ని భాగవతం ఎప్పుడూ పరుషంగానే చెప్తుంది సరళంగా భాగవంత చెప్పదు స ఏవో గోఖర ఈ శ్లోకం నేను ఇవి ఎప్పుడో రాశాను అంటే ఇదంతా రాసి చాలా రోజులైంది నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇంకోసారి ప్రింట్ చేసినప్పుడు చెక్ చేస్తే ఇంక తప్పులు లేకుండా ఉంటుంది కదా అని చెక్ చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది వారిని ఇది మర్చిపోకుండా మీకు మీకు చూపించేశాను అయిపోయింది నా పని అయిపోయింది అది కాబట్టి ఇది దేవ అంటే ఓ బొమ్మను పట్టుకుని దేవహా దేవహ అనే మాట ఆ పదంలో లేదల్లాగా దివుడు ప్రకాశం సూర్యుడు దేవత చంద్రుడు దేవత కన్ను దేవత చెవి దేవత మనస్సు దేవత అలా చెప్పారు ఋషులు అధ్యాత్మవిద్య కాబట్టి ఎవడా దేవుడు ఏ దేవుడు ఇప్పుడు దేవుడికి దేవదేవహ అని పేరు విష్ణువుకి దేవదేవహ అని పేరు అంటే దేవతలకి దేవత దేవుడు ఈ లోపల మనస్సు దేవత కన్నో దేవత చెవియో దేవత ముక్కు ఇత్యాది దేవతలందరూ ఉన్నారు వీళ్ళు దేవతలను తెలుస్తూ ఉండే ఎందుకంటే వీళ్ళు ప్రకాశింపజేస్తున్నాయి కదా ఈ దేవతలకి దేవదేవుడు ఎవరు అది ప్రశ్న దేవదేవుడు ఎవరు దేవదేవుడు అంటే ఈ పౌరాణికులు ఏమని చెప్తారు దేవతలందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు పిల్లలతో ఉంటారు వాళ్ళు బ్యారస్ లోవి వీళ్ళందరినీ తిరిగి పై ఇంకోహడున్నాడు వాడు దేవదేవుడు వాడు వైకుంఠంలో కూర్చుంటాడని పౌరాణికుడు చెప్తాడు రహస్యం ఏమిటంటే ఆ వైకుంఠం ఇది ఆ విష్ణు ఈ ఆత్మ ఆ దేవతలు ఇవ ఇంద్రియాలు ఇది అధ్యాత్మ విద్య అది కాబట్టి ఆ దేవ అనే పదం చూసిన వెంటనే నేను ఎంత ఎక్సైటెండ్ అయిపోయానంటే ఆ దేవశబ్దాన్ని దేవుడు తెలుగులో ఎంత దాని అసమర్థం నుంచి కొంత దూరం జరిపినా పర్వాలేదు అవసరమైతే జరుపుకోవచ్చు అసమర్థం నుంచి ఎంత దూరంగా లాలేశారంటే ఇంకా అసమర్థానికి వెళ్ళడానికే వీలు లేనట్టంత దూరంగా వెళ్ళిపోయింది నా మీరు చెప్పండి నాకు దేవుణ్ణి మీరు ప్రకాశింపజేస్తారా మిమ్మల్ని దేవుణ్ణి ప్రకాశింపజేస్తారా ఈ ఎవరోన్ ఎక్స్పీరియన్స్ మీరు దేవాలయానికి వెళ్ళారు దేవుడు ఆయన దేవుడు అని మీరు దండం పెడుతున్నారు ఆ దేవుణ్ణి మీరు ప్రకాశింపజేస్తున్నారా లేకపోతే ఎవరు ప్రకాశింపజేస్తున్నారు మీరే ప్రకాశింపజేస్తున్నారు కాదు అక్కడ ఉండే ఎలక్ట్రిక్ దీపం ప్రకాశింపజేస్తున్న అంటారు కాదు అదే అఖండ దీపం అని పెడతారు అఖండ దీపం అఖండ దీపం ఏది ఆ నూనె నూనెలో అదే అఖండ దీపం లేకపోతే ఇక్కడ ఉన్నదా ఇక్కడ అఖండ దీపం ఇక్కడ దీపం లేకుండా అక్కడ వెయ్యి దీపాలు పెట్టినా ఆ దేవుడు ప్రకాశించడు ఇక్కడ దీపం ఉండబట్టి ఆ దీపం ఇక్కడికి రాబట్టి ఆ దేవుడు ప్రకాశించడు కాబట్టి విష్ణువు శారగ్రామశులను విష్ణువుగా మీరు తీర్చిదిద్దాల్సి ఉంటుంది కాబట్టి అసలైన దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న పాండురంగడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి క ఉ దేవో యునక్తి ఆ దేవుడు ఎవడు ఇక్కడ ఉన్న ఆ ఎవడు ఎవడైతే ఇంద్రియముడు వీటన్నిటినీ ప్రేరేపిస్తున్నాడో తథా తుశ్రోత్రం స్వే స్వే విషయ ద్యోతనవాన్ నియుక్ ప్రేరయతి అది అదే విధముగా తధంటే అదే విధముగా అంటే పైన మనస్సు ప్రాణములగే కన్ను కన్ను అంటే చక్షు చూపు కన్ను అంటే కలగోడు పెట్టుకునే కన్ను అని కాదు లేకపోతే ఆ గుడ్డు అని అలా కాదు చూపు ఒక దేవత ఒక శక్తి అనమాట అలాగే శ్రోత్రం అంటే వినికిడి ఆ చూపును ఆ వినికిడిని తమ తమ విషయముల ఎందు చూపునకు విషయము రూపము వినికిడికి విషయము శబ్దము ఆ విషయముల ఎందు ఎవరు ప్రేరేపిస్తున్నారు మళ్ళీ యునక్తి అన్నదానికి ఇంతకుముందులాగే యుక్త హానితో నియుక్త పెట్టుకున్నట్టుగానే యునక్తికి నియునక్తి అని పెట్టుకోవాలి అది ఆ పరస్పైపదము దాన్ని ఆత్మనైపదంలో పెట్టుకుంటే నియుంతే యుంజు ధాతువు యుంజు ధాతువులో నకారం పోతుంది యుజ్జవుతుంది యుజ్జ్ అయిన తర్వాత దానికి శ్యం శన్ కాదు వృధాదిభ్యనం అనే ప్రత్యయం వస్తుంది శ్నమ్ అనే ప్రత్యయం వస్తుంది ఆ వస్తుంది కాబట్టి యునక్ టీ అవుతుంది యునజ్జయ్యి టీ వచ్చి ఆ జకారం కారం అయితే యువనక్ టీ ఆత్మ నిబోధంలో యుంతి సో ఎవరు ఇదంతా వ్యాకరణం ఉడికే చెప్పారు ఎవరు ఈ విధంగా ప్రేరేపిస్తున్నారు ఆ దేవత ఎవరు ఆ దేవుడు ఎవరు ప్రేరయతి ఇక్కడ దేవహ అంటే శంకరుల అర్థం రాశారు చూడండి దేవహ అంటే ఈశ్వర అనో రజరామహాను అలా కాకుండా ద్యోతనవాన్ అని రాశారు ఆ ప్రకాశస్వరూపము ప్రకాశము గలది తాను ప్రకాశమైనది అంటే ఆత్మ చైతన్యం అనమాట ఆ ద్యోతనవాన్ దేవశబ్దం అలా వస్తుంది దివ్యనే ధాతువు నుంచి వస్తుంది కాబట్టి ఆ ప్రకాశం యొక్క సోర్స్ ఏమిటి మూల స్రోతస్సు అంటే సోర్స్ అది ఏది అని ప్రశ్న వండర్ఫుల్ ఊ అంటే ఇప్పుడు మీకు మనస్సు ప్రాణము వాక్కు కన్ను మరియు చెయ్యి ఓకే నేను ఆ ఊని తెలుగులో కూడా అని రాశాను చూపును వినికిడిని కూడ అది ఊ వస్తుంది వేదమంత్రాల్లో ఊని వస్తున్నాయి ఇది నిపాత ఏకాచ్య నిత ఒకే అచ్చు ఉన్నది కదా నిపాత ఏకాచ్ఛ సో అంచేతనే సంధు ఉండదు నిపాత ఏకా జనా అన్న సూత్రం ఉంటుంది అంటే ఏకాచ్య నిత ఆంగ్ ప్రభులు హియసౌజ్ఞ సత్ సూత్రం ఒకే అచ్చు నిపాత ఆ మినహాయించి ఆ కాదు దానికి ప్రగృహ్య అనే పేరు పెట్టారు ప్రగుహ్యా అనే సౌజ్ఞ ప్రగృహ్య సౌమ్య అంటే ఇంకది సంధి క ఉ దేవో యువక్తి కాకి అక్కడ ఊపక్కన అచ్చుంటే సంధి వచ్చిండేది కాదు ఇక్కడ సంధి వచ్చే సందర్భం లేదు అది వేరే సంగతి బట్ మొత్తానికి అది ఏకాచని పాత మంచిది తర్వాత మంత్రం ఒకసారి చదివి అవతారిక చూద్దాం వాక్యభాష్యాన్ని స్కిప్ చేసేయండి పుస్తకంలో దీని మీద రిప్లై చేస్తోంది అందాము శ్రోత్ర శ్రోత్రం మనసో మనహాచోహ వాచం స ఉ ప్రాణ చక్షుషు అంతవరకు సమాధానం కేనాని ప్రశ్న కదా కేనా కహ దేని చేత ఏది అని ఏ తత్వాన్ని గురించి ప్రశ్నించినారో దానికి సమాధానం చెప్పాలి కదా ఏది అంటే మీరు సమాధానం అది అని చెప్పద్దా ఆ సమాధానం అది అంతవరకు చెప్పి దీన్ని తెలుసుకున్నవాళ్లు అంటే ఫలశ్రుతి అదాన్ని తెలుసుకున్నవాళ్లు ఆ జ్ఞానానికి ఫలం అతిముచ్యీరా ప్రమాల్లో అమృతీ సో ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు అమృతులు అవుతారు మోక్షములు పొందుతారు అని దానికి వెంటనే సమాధానం చాలా సింపుల్ రిప్లై సో దీనికి అవతారిక అవతారిక చూసి మనం రిప్లైతుంటాం ఈ విధంగా ప్రశ్నించిన శిష్యుడు అతను యోగ్యుడు యోగ్యుడు అంటే అధ్యాత్మవిద్యకు యోగ్యత ఉండాలి అధ్యాత్మ విద్యకు యోగ్యత లేకపోతే మనం వాళ్ళకి అధ్యాత్మ విద్యని బోధించకూడదు సో సపోజ్ నన్ను ఒక అమ్మగారు వచ్చి కాబట్టి ఈవేళ పది గంటకి మాకు రైలుంది తొమ్మిదింటికి బయలుదేరదాం అనుకుంటున్నాం స్టేషన్కి అది మంచి టైమా అయితే అంతకంటే ముందు బయలుదేరం అంటారా అని అడిగారు అయితే నేను పంచాంగం చూసి పావుతక్కు తొమ్మిదింటికి బయలుదేరానమ్మా అని చెప్తా అంటే అంటే అక్కడ అమ్మా ఆత్మస్వరూపము కాలములు అతీతమైనది అలా చెప్పమని యోగ్యత ఉండద్దా యోగ్యుడంటే అర్థం ఏమిటి యోగాయ యుక్త ఆ యోగము కొరకు తగినవాడు మనం ఏదైనా బోధిస్తే జ్ఞానం వాటితోటి వాడికి యోగ ఏర్పడుతుంది ఆ యోగమునకు వాడు తగినవాడు యోగ్యుడైన శిష్యుడు కాబట్టి ఈ ప్రశ్న వేసిన వాడు యోగ్యుడు అంచేతను ఆ యోగ్యుడైన శిష్యుని కొరకు గురువు సమాధానం చెప్తున్నారు ఇదంతా గురువు శిష్యుడు కల్పితమే మంత్రంలో మీకు శిష్య అని పదాలు ఉండవు ఆ సందర్భాన్ని బట్టి మనం ఊహించుకోవాలి అని శంకర్ లో ఈజ్ సప్లై వర్డ్స్ ఇంట ఉపనిషత్ చూడు నువ్వు దేని గురించి ప్రశ్నిస్తున్నావో దానిని చెప్తాను విను ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఏమని చెప్పాలి శ్రోత్రోత్రం అని అలా చెప్ప చెప్పి ఏదైతే యతు శ్రోత్రస్య శ్రోత్రం తత్ మన ఆది అని చెప్పాలి ఏదైతే స్తోత్ర శ్రీ స్తోత్రం ఇత్యాది కాదో అది ఇంద్రియములను ప్రేరేపిస్తూ ఉన్నది అని చెప్పాలి అలా చెప్పట్లేదు అక్కడ ఆది ప్రేరయతి ఇలాంటి క్రియాపదాలు అవి కంప్లీట్ వాక్యంగా ఉండదు అంటే అతను కొన్ని పదాలను సప్లై చేసి చూడరా నువ్వు గురించి ప్రశ్నించినావో అది ఇది అని అలా వాక్యాన్ని పూర్తి చేస్తున్నా మన ఆ ప్రశ్నని మళ్లీ సంగ్రహిస్తున్నారు ప్రశ్నేమిటో సంగ్రహం ఇంకోసారి సంగ్రహించడం ఏమిటది మన ఆది క్రతి ప్రేర మనస్సు కన్ను మొదలైన ఇంద్రియ సమూహమును కరణ అంటే ఇంద్రియములు జాత అంటే సమూహం ఈ సముదాయమును తమ తమ విషయములయందు ప్రేరేపించే ఆ దేవుడు ఎవరు అని కదా నువ్వు ప్రశ్నించావు దానికి సమాధానం చెప్తున్నాను విను అని ఓకే కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆ మనస్సు మొదలైన ఇంద్రియములు తమ తమ విషయము విషయముల ఏడల ప్రవర్తిస్తూ ఉన్నాయి అనగా విషయముల ఏడల ప్రవర్తించుటా అంటే ఇంద్రియములు ప్రకాశమునకు స్థానములు కనుక ప్రకాశం అక్కడి నుంచి బయటకు వస్తూ శంకర భగవత్పాధి అద్భుతంగా చెప్పారు దక్షిణామూర్తి స్తోత్రంలో నానా ఛద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం ఒక్కటే సమాసం ఓ కొండ తీసుకోండి ఓ చీకటి గదిలో దీపం వెలిగించి పెట్టండి కొండకు ఐదు చిల్లులు ఐదుకు పది చిల్లులు పెట్టండి పదికి పదకొండు చిల్లులు పెట్టండి పదకొండు చిల్లులు పెట్టి చక్కగా కరెక్ట్గా ఆ చిల్లు పెట్టాలి నేను ఎవరి చేతనో ఇప్పుడు పదకొండు చిల్లుల కుండ ఒకటి చేపిస్తాను చేపించి ఆ దీపం పెట్టండి మంచి ప్రకాశవంతమైన దీపం పెట్టి ఈ కొండని దాని మీద బోర్లిగించాలి బోర్లుగిస్తే ఆ చిల్లుల్లోంచి ప్రకాశం పైకి వస్తూ ఉంటుంది ఆ విధంగా జ్ఞానం ఎస్చటు చక్షురాది కరణ ద్వారా బహిస్పందే ఎస్ ఆత్మన జ్ఞానం ఆత్మ యొక్క ప్రకాశము జ్ఞానమంటే జ్ఞాన ప్రకాశము వెలుగు కన్ను చెవి మొదలైనటువంటి ఇంద్రియముల ద్వారా బయటికి స్పందతే అంటే ఏమిటో తెలుసునండి ఒలికిపోతోంది ఇట్ ఈజ్ పోరింగ్ అవుట్ సో అటువంటి అది ఆత్మచైతన్యం సో ఆ విధంగా ఆ దేవుడు ఎవరో ఆ దేవుడు ఎవరో ఆ దేవుణ్ణి నేను మీకు చెప్తున్నాను వినండి కథం వా ప్రేరయతి ఇప్పుడు ఆ దేవుడు ప్రేరేపిస్తున్నాడు అంటే ఎలా ప్రేరేపిస్తున్నాడు కట్టిపుచ్చుకుని బెత్తం పుచ్చుకుని వీటన్నింటిని కూడా కీలక నిలబెట్టి అలా ప్రేరేపిస్తున్నాడా లేకపోతే సన్నిధి మాత్రం చేతనే ప్రేరేపిస్తున్నాడా అనేది కూడా సెటిల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బెత్త పుచ్చుకుని ప్రేరేపిస్తున్నాడంటే ఇన్వాల్వ్ అయిపోతున్నాడు ఇప్పుడు పది మంది పిల్లలు అలరి చేస్తున్నాడు అలరి చేస్తుంటే ఓ పెద్ద ఆయన తప్పుకో అయిపోయాడు వీళ్ళు అల్లరి వెళ్లి ఈ తర్వాత ఇక్కడ అలరి చేశారంటే కొడతానరా అని కట్టుపుచ్చుకుని వెళ్ళి అలా వాళ్ళ వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు దాంతో వాళ్ళు అల్లరి మానేసి రెండు నిమిషాలు అల్లరి మానేసి పక్కకి పోయారు ఈ నెల తప్పుకోగానే మళ్ళీ వచ్చి అల్లరిపోయి ఇంకొక పెద్ద ఆయన చూశాడు వీళ్ళందరినీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా వాళ్ళందరినీ ప్రేమగా చూస్తూ చిరునవ్వుతో చూసి వాళ్ళు కొంచెం ఆగారు ఈయన ఎవడో పాపం మనకేసి ప్రేమగా చూస్తున్నాడు ఇంతకు ముందు వచ్చినాయని మన చివాట్లు పెడితే వచ్చాడు వీడు ప్రేమగా చూస్తున్నాడని వాళ్ళు ఆగారు ఆగిన తర్వాత కొంచెం అల్లరికి తక్కువ చేయండి అమ్మా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి దూరంగా పోయి ఒక అవగంట అరగంట ఉండే ఆ తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళకి మొదలుపెట్టారు ఈ లోపల ఒక సోల్జర్ ట అని వెళ్ళి అక్కడికి వెళ్ళి అలా నిలబడ్డాడు వాళ్ళకేసి చూడలేదు నడవలేదు ఏమీ చేయలేదు ఆయన్ని చూడగానే వీళ్ళు అల్లరి మానేసినారు కాబట్టి ఇక్కడ సూర్జలు సన్నిధి మా ఏదో సం స్టోరీ నేను అలాగే కంటాక్ట్ చేసి చెప్పాను మీకు ఒకడు ప్రేరేపించాడు మీరు అలరు చేస్తే తంతాను అని ఇంకొకరు ప్రేమగా వీళ్ళు అలరి చేయకుండా ప్రేరేపించాడు ఇంకొకరు సన్నిధి మాత్రం చేతనే వాళ్ళని ఇన్స్పైర్ చేసి పారేసినాడు ఆ రకంగా ఇక్కడ ఈ ఆత్మ ఏ రకంగా ఇంద్రియములను ప్రేరేపిస్తోంది ఇన్వాల్వ్ అయి ప్రేరేపిస్తో అన్ఇన్వాల్వ్డ్గా ఉండి ప్రేరేపిస్తో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది దగ్గర బంక్స్ కూడా పెట్టారు అది ప్రేర కాబట్టి ఆ గవర్నమెంట్ పేరు వినేప్పటికీ ప్రేరణ వస్తుంది సో లైక్ దట్ సో వాట్ ఈస్ దట్ హీ సే అంటే అక్కడ కన్వే చేస్తున్న విషయం ఏంటి అంటే ఆ దృష్టాంతం కదా అది రామకృష్ణ వారు ఏం చెప్తున్నారు గురించి ఓకే వస్తే మాట్లాడి ఉంటుంది గురించి చెప్తూ కప్ప జాతిపాట్లో పెడితే రెండు రెండు మంది అర్పులతో సరిపోతా అని చెప్తూ అదేవిధంగా పర్సన్స్ చెప్తే అదే సంస్థ భగవంతుడు కొద్ది మాత్రమే ఆ శక్తి ఇస్తాడు కాబట్టి అది ప్రశ్న ఆ ప్రశ్నేకి సమాధానం శుద్ధి చెప్తోంది శ్రోత్ర శ్రోత్రూర్ణముదూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశ్శాంతిశ్శాంతి